నేను సార్తో నాకు జరిగిన చిన్న ప్రయాణం ఒక నిమిషంలో నేను చెప్తాను ఎక్కువ చెప్పకూడదు ఎందుకంటే సార్ అసలు ఇష్టపడరు తర్వాత నాకు ఫోన్ చేసి నన్నుగా హెచ్చించాల్సిందే ప్రభుని హెచ్చించాలంట నేను చూసిన అతి కొద్ది వ్యక్తులలో మరి చాలామందిని చూశాను అది చెప్పి ఇది చెప్పి అనేకమైన విషయాలు చెప్పి మరి దేవునికి రావాల్సిన మహిమను దొంగలిస్తూ ఉంటారు కానీ సార్ నాతో చెప్పింది ఏంటంటే నేనెక్కడా మనం ఎంత బ్రదర్ మనం ఏం చెప్తాం మన టెస్ట్ మన ఏమున్నది అని నాతో చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను ఆయన ప్రొఫెసర్ అయి ఉన్నారు న్యూస్లో అనేక ఉంటారు మరి తగ్గింపు జీవితము మరి సార్ జీవితంలో మరి ఆయనను మనం పిలుస్తే ఆయన రావాలని కూడా నేను వచ్చేస్తానని కూడా ఏమీ లేదు ఎన్నో పనులున్నాయి కానీ సువార్థ ప్రకటించాలని ఎంతో భారం మరి సార ఒక టీమ్ ని పెట్టాడు ఆ టీం పేరు కేబిపిఎం కేబిపిఎం అని అంటే నాకు ఫుల్ ఫామ్ తెలియదు కానీ నేను ఆ టీమ్ లో కూడా ఉన్నా అయితే ఆ టీంలో మరి డాక్టర్స్ ఉన్నారు ఎన్నికల్లో కూర్చొని ఉన్నారు మరి మన సైకియాట్రిస్ట్ డాక్టర్ భాస్కర్ విజయ్ భాస్కర్ అన్న మరి అలాగే సంపత్ సార్ మరి ఇంకో బ్రదర్ మరి వీళ్ళందరూ ఉన్నారు మరి వీళ్ళందరూ మన మధ్యలో ఉండడం మనకెంతో ఆశీర్వాదకరం మరి వీళ్ళు చేసే సేవ ఎక్కడంటే మీరు ఇందాక ఆ తమిళ్ల గురించి చెప్పాను ఒక మాట వాళ్ళు ఎక్కడెక్కడ చేస్తారంటే సికింద్రాబాద్ ఈసీఎల్ ఇవన్నీ చెప్పాను కదా మరి ఈ ఎక్కడ చేస్తారంటే అడవులలో ఒరిస్సా బార్డర్లో ఆదిలాబాద్ అడవులలో నల్లమల్ల ఫారెస్ట్లు చిట్టడవులో మారుజిల్ల ప్రాంతాల్లో మరి అక్కడికి వెళ్ళి సువార్తలు కేవలం ఒక్క ఆత్మైనా రక్షింపబడాలి అని ఒక్కరైనా దేవుని నమ్ముకోవాలని ఒక్కరైనా బాప్తిజం పొందుకోవాలని బాప్తిజమం పొందుకుంటే రక్షింపబడితే పరలోకానికి చేరుతారని మరి అటువంటి టీం మరియు నాన్ను కూడా చేర్చుకున్నందుకు వాళ్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి వాళ్ళు నా కూడా ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం కాదు నా వ్యక్తిగత జీవితంలో కూడా వాళ్ళ మేలు నేను మర్చిపోలేను మరి సార్ ఇంత తగ్గింపు కాబట్టి నేను ఇంత హానర్ చేసినాను ఎక్కడే కానీ ఏసు రావాల్సిన మహిమను నేను తొగిలించకూడదు అనే మాట నేను నా జీవితాంతం నేను మర్చిపోలేను సార్ థ్యాంక్ సార్ మరి ఆ మాట నన్ను అప్పుడు కదిలించింది అందుకే నేను కూడా ప్రతి విషయంలో నేను ఇట్లా ఇట్లా చేసిన ఇవన్నీ పక్కన పెట్టేసిన సార్ థ్యాంక్ సార్ మరి మన చీఫ్ సార్ మరి మీరు వచ్చి గౌరవనీయులు డాక్టర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ సార్ గారిని ఆహ్వానిస్తుంటున్నాం మీ చక్కనైన మాటలు దేవుని మాటలు వినిపించి మరి సమయం కొంచెమే ఉన్నది కాబట్టి ఒక అరగంట హాఫ్ అవర్ మీరు సమయం తీసుకోవాల్సిందిగా మరి మనం చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ అందరికి చెప్పట్లు పెట్టండి కేసు కృష్ణంలో మీకు అందరికి శుభాభివాదనాలు చాలా మందికి నేను తెలియకపోయిన వచ్చి ఈ ప్రాంతంలో ఎందుకంటే మా సేవ పరిచయం అంతా గ్రామాలలో మరియు విశేషంగా అడవి ప్రాంతాలలో ఇంతకన్నా విజయవ్రదర్ చేసినట్లు సరే ముఖ్యంగా నేను వచ్చిన పని వాక్యం పంచుకోవడానికి నాకు అదొక ఆసక్తి సరే చిన్నగా ప్రార్థన చేసుకుందాం దాని తర్వాత వాక్యాన్ని ధ్యానిస్తాం పరిశుద్ధుల వాళ్ళు తండ్రి మీకు మరణాలను ఈ యొక్క సాయంత్రం సమయం మీ యొక్క ప్రాంతానికి నడిపించారు ఇది ఇక్కడ మీ సన్నిధి ఉందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం అయినా మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు వదనాలి పశుధాత్మ దేవ మీకు ఎంతో కృతజ్ఞత నడిపించుకుంటున్నాం ఆదరణ అనుగ్రహించే గొప్ప దేవుడు మీరు ఈ లోకంలో ప్రభా ఎక్కడైనా శాంతి సమాధానం లేదనైనా అలజడి ఆర్థిక స్థితి పతనం అయిపోతుంది ఎక్కడ చూసినా అక్కడ అనారోగ్యంలు భయంకరమైన రోగాలు ప్రభా విస్తరిస్తున్నాయి మనుషులు ఎంతగానో తండ్రి శ్రమలకుండా వెళ్తున్నారు అయినా కానీ శాంతి సమాధానము ఆరణ మీలో తప్ప ఎక్కడ లేదు స్వస్థత మీలో తప్ప ఎక్కడ లేదు ప్రభావ అటువంటి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం హృదయానికి ముఖ్యమైన స్వస్థత కావాలైనా ఎందుకంటే బహుఘోరమైంది అది బహు వ్యాధి గలది అటువంటి హృదయంలో మీ యొక్క స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళందరిని ఆశ్రయించండి వారు ఈ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో భద్రపరచండి దుష్ట శక్తులని ఏసు క్రీస్తు పరశుధన్నామని గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బాబా మాతో మాట్లాడి మళ్ళీ బలపరచండి మన స్థిరపరచండి ప్రతి చోట మీ కొరకు సాక్షలు పెట్టుకోవాలి యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రాదేశ నామం తండ్రి ఆ మేన్ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఇద్దరు పైలట్స్ ఫైటర్ పైలట్స్ ఘన విజయంతో శత్రు సామ్రాజ్యం మీద విజయం పొంది వారి స్థవరలన్నిటి ధ్వంసం చేసి తిరిగి విజయవంతంగా సంతోషంతో ఇంటికి తిరిగి వస్తున్నారు అమెరికన్ పైలట్స్ ప్లేన్ దిగాల క్రిందికి ల్యాండింగ్ అంటాం కదా దాన్ని రన్ అవే ల్యాండ్ కావాల ప్లేన్ సో ఇద్దరు పైలట్స్ సంతోషంగా మన దేశస్తులు మనల్ని ఎంతగానో మెచ్చుకుంటారు ఎందుకంటే మనము శత్రు మీద విజయం పొంది వస్తున్నాం కాబట్టి తిరిగి ఇంటికి వచ్చేస్తున్నారు ఇంకా ప్లేన్ పైననే ఉంది ఇద్దరు పైలట్స్ సంతోషంగా ఉన్నారు త్వరగా ల్యాండ్ కావాలి ఎంత త్వరగా ల్యాండ్గా అవుతే అంత మంచిది మనుషులు అందరూ వస్తారు మమ్మల్ని హత్తుకుంటారు మమ్మల్ని కరచలనం చేస్తూ ఉంటారు మమ్మల్ని మాకు ఎంతోగానో సంతోషపరుస్తూ ఉంటారు అని ఆసక్తితో వస్తున్నారు తీరా చూస్తే ఎక్కడ చూసినా కటిక చీకటి ప్లేన్ని కిందికి దించదామంటే రవంత వెలుగు కూడా కనిపిస్తలేదు గ్రౌండ్ కంట్రోలర్ కింద వాళ్ళతో మాట్లాడుతున్నారు ఫోన్లో లైట్స్ పెట్టండి మేము మా ప్లేయిన్ క్రిందకు దించాలా అయితే గ్రౌండ్ కంట్రోల్ అంటున్నారు మా దగ్గర కరెంట్ లేదు మీరు పోయినాక శత్రువు ప్లేన్స్ వచ్చి మన ఎలక్ట్రిసిటీ ఆ యొక్క గ్రిడ్ అంటారు పవర్ సప్లై గ్రిడ్ మొత్తం ధ్వంసం చేసి వెళ్ళారు పవర్ లేదు కరెంట్ లేదు లైట్స్ లేవు ఈ పైలట్స్ అంటున్నారు మా దగ్గర ఇంకా కొంచెమే ఉంది పెట్రోల్ మేము క్రిందికి రావాలా కనీసం టార్చ్ లైట్స్ అయ్యండి ఆ టార్చ్ లైట్ కన్నా మేము కిందికి దిగి వస్తాం టార్చ్ లైట్ బ్యాటరీస్ కూడా అయిపోయినాయి మా దగ్గర లైట్ లేదు క్యాండిల్స్ పెట్టండి కనీసం కొంచెం లైట్ కొంత లైట్ ఆ రన్వే ఎక్కడుందో ఆ ల్యాండ్ మాకు కనిపిస్తే మేము అక్కడ దిగిపోతాం అని ఆశతో చూస్తున్నారు వీళ్ళు క్యాండిల్స్ కూడా కరిగిపోయినాయి బొత్తిగా లైట్ లేదు కట్టిక చీకటి ఇంకా తిరుగుతూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు ఒక్క స్థలంలో కొంచెం వెలుగు కనిపించింది ఒక్క స్థలంలో కొంచెం వెలుగు కనిపించింది స్ట్రైట్ అక్కడ దించేశారు ఫ్లైట్ ఏం జరిగిందంటే చివరికి ఆ ఫ్లైట్ క్రిందికి వెళ్ళగానే అది ఒక సముద్రం అందులోకి మురిగిపోయింది ఆ ఫ్లైట్ ఘన వస్తున్న ఈ యొక్క పైలట్ ఫైటర్ ప్లేన్ పైలట్స్ చివరికి ఆ సముద్రంలో మురిగి మరణించాల్సి వచ్చింది నీకు ఒక విషయం నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను కొంచెం వెలుగు ఉంటే బ్రతికే వాళ్ళు కదా కొంచెం వెలుగు ఉంటే బ్రతికే కదా ఈ లోకము అంతా కటిక చీకటితో నిండి అందని ఈ బైబుల్ పుస్తకం చెప్తుంది పదిహేను వందల పట్టింది ఈ పుస్తకం రాయడానికి ఈ సృష్టిలో ఏ పుస్తకం కూడా అన్ని సంవత్సరాలు తీసుకోలే ఏ చరిత్రలో కానీ ఏ పుస్తకం ఏ మత గ్రంథాలు కానీ ఇన్ని సంవత్సరాలు పట్టలే మాహా అంటే పది రోజులలో ఒక పుస్తకం రాశాడు నాకు తెలిసి ఒక వ్యక్తి మత గ్రంథం మాహా అంటే ఒక యాభై సంవత్సరాల వరకు ఇంకొక పుస్తకం రాసుకున్నాడు మాహ అంటే ఒక డెబ్బై సంవత్సరాల వరకు ఇంకొక పుస్తకం రాయబడింది మత గ్రంథాలు ఈ ఒక్క పుస్తకము పదిహేను వందల రాయబడింది ఇందులో అరవై గ్రంథాలు ఉన్నాయి అరవై పుస్తకాలు ఉన్నాయి నలభై మంది వ్యక్తులు పదిహేను సంవత్సరాలలో పుట్టి పెరిగిన వాళ్ళు దీన్ని రాసేది పదిహేను సంవత్సరాలు అరవై పుస్తకాలు నలభై మంది గ్రంథకర్తలు రాసిన పుస్తకంలో ఒకటే అంశం ఉంది ఇది ఎట్లా సాధ్యం చెప్పండి అందరూ పదిహేను వందల సంవత్సరాల నుంచి ఒకటే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఈ లోకం చీకటిమయం ఈ చీకటి పాపమయం ఎక్కడ చూసినా పాపమే చీకటిలో పాపం చేస్తారు మనుషులు అపవిత్రమైన జీవితము మోసకరమైన జీవితం ఎవరిని ఎట్లా దోచుకోవాలా ఈ లోకమంతా ఆ రీతిగా తయారైంది స్వార్థము ధనాపేక్ష ఎక్కడ చూసినా విజృంభిస్తుంది కటిక చీకటి ఎట్ల బ్రతకాల మనుషులు కటిక చీకటిలో కొట్టుమిట్టాడుతున్నారు చూడండి యషయ గ్రంథము యషయ అనే ఒక గొప్ప ప్రవక్త తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనంలో ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు దాని గురించి దానికి ముందు ఒక విషయం మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా యషయ అనే భక్తుడు ఏడు వందల నలభై సంవత్సరాల క్రితం యేసు ప్రభువుల వారు పుట్టక ముందు ఏడు వందల నలభై సంవత్సరాల క్రితము ఒక ప్రవచనాన్ని ప్రవచించింది ఆయన చూస్తుండే భవిష్యత్తులో ఏం జరగబోతుందని ప్రవక్తలందరూ భవిష్యత్తులో ఏం జరగబోతుందో అని చూడగలరు మనం చూడగలుగుతున్నామా దేవుని విడలను చూడగలుగుతున్నామా ఈ వైరస్ ఎంత దూరం రాబోతుంది ఎంత కాలం ఉండబోతుంది ఇక మీదట ఏ రీతి ఉండబోతుంది దేవుడి బిడ్డలు ఎట్లా జీవించబోతున్నారు ఈ లోకం ఏ రీతి ఉండబోతుందో ఎవరన్నా గ్రహించగలిగేంద్రా ఎవ్వరు గ్రహించలేరు ఎవ్వరికి అది బయలుపరచబడలేదు కానీ బైబిల్లో ఉన్న భక్తులు భవిష్యత్తు అంటే ఏడు సంవత్సరాలు అంటే ఈరోజు చెప్పి చూసుకుంటే రెండు సంవత్సరం ప్లస్ ఏడు సంవత్సరాలు అంటే ఎంత చెప్పండి రెండు వేల రెండు వేల ఏడు వందల అరవై రెండు సంవత్సరాల క్రితము ఆయన ఈ ప్రవచనాన్ని ప్రవచిస్తుండడు ఏమని ప్రవచిస్తున్నా చూడండి ఒకసారి చదవండి ఒక రొమ్మిదవ అధ్యాయం రెండవ వచన చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు చీకట్లో నడుస్తున్న జనులు గొప్ప వెలుగుని చూచుచున్నారు ఆయన ప్రవచిస్తున్నాడు నేను చూడగలుగుతున్నా లోకమంతా చీకట్లో నిండి ఉంది ఎక్కడ చూసిన మనుషులు అక్రమంతా నిండిపోయారు ఎట్లక్కడ చూసినా మోసంతో నిండి ఉంది ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతా ఉంది ఎవరిని ఉంచాలన్నా ఎవరిని దోచుకోవాలన్నా భయంకరమైన జీవితం ప్రేమ ఎక్కడ కనిపిస్తలేదు నిస్వార్థంగా ఎవరుండరు ఎవరు చూసినా స్వార్థపరు అటువంటి చీకటి ఈ లోకంలో ప్రజలు గొప్ప వెలుగును చూస్తున్నారంట ఈ భక్తుడు ఎవరి గురించి మాట్లాడుతుంది తెలుసా యేసు క్రీస్తు ప్రభుల ఆ ఒక్క గొప్ప వెలుగు అని అతను చూడగలుగుతున్నాడు దాని తర్వాత చెప్తున్నాడు ఆ బాలుడు ఏ రీతి ఉండబోతుందన్న విషయం అయితే ఆ బాలు ఎటువంటి పేరు పెట్టాలా అనేవి కూడా అక్కడ చెప్పబడుతుంది వాక్యం ఇప్పుడు మీరు అవన్నీ చూడం ఎందుకంటే టైం హాఫ్ అవర్ టైం అంటే ఆల్మోస్ట్ ఇంకొక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ముగించాలా ఆ బాలు ఏమని పేరు పెట్టాలా అంటే ఇమ్మానుయేలు కానీ మీరు మర్త వేసు వార్త అక్కడ ఏమని చూస్తామంటే దేవుడితో మాట్లాడుతున్నాడు ఆ బాలునికి మీరు ఏసు అని పేరు పెట్టాల ఇప్పుడు చూడండి అతని పేరు హిమానుయేలా ఏసు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ రీతిగా ధ్యానించాం అవును కదా హిమానుయలకుంది ఇక్కడ కానీ దూత్ వచ్చి మాట్లాడుతున్నాడు ఆ బాలునికి యేసు అని పేరు పెట్టాలి ఇందాక బ్రదర్ చెప్తుండే ఆ బాలుని గురించి ఎంతో మంది వచ్చినట్టు ఎంతో మంది వచ్చినారు తూర్పు దేశం నుంచి ధ్యానలు వచ్చినారు దాని తర్వాత గొలలు వచ్చినారు కదా చెప్ప మీరందరూ ఈ విషయం ఎన్ని సమాచారాల నుంచి మీరు ధ్యానిస్తున్నారు కదా తూర్పు దేశపు జ్ఞానులు డైరెక్ట్ గా ఏసు బలికొచ్చిండ్రా ఎందుకు రాలేదు అంటే వాళ్ళు నక్షత్రాలు చూసుకుంటూ వచ్చినారు ఈ దేశము నక్షత్రాలను చూసే దేశం తిత్తులు నక్షత్రాలు చూసి మంచి రోజులు చెడు రోజులు లెక్క దేశం ఇది కానీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి మంచి రోజు అవసరం లేదు పండుకోవడానికి మంచి రోజు అవసరం లేదు ఈ కాల కార్యక్రమాలు జరగడానికి అవసరం లేదు మంచి రోజులు కాని పెణిళ్ళు కావాలన్నా ఏదన్నా శుభకార్యం చేసుకోవాలంటే మంచి లగ్నాలు కావాలా నక్షత్రాలు చూసే ఈ దేశం కానీ ఈ నక్షత్రాలు చూసిన ఆ తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి పోలేకపోయినారు ఎందుకో తెలుసా ఈ ప్రకృతి సహజమైన ఆ సూచనలు చూసే ప్రభుని గ్రహించలేకపోయినారు ఎక్కడ పుట్టినో తెలియక ఇతను తప్పక ఒక రాజు ఇంట్లో పుట్టింటాడు అనేసి హేరోధరాజు దగ్గరికి వెళ్ళిపోయారు మిస్టేక్ అయితే సూచనలను చూసే వాళ్ళ బలహీనత ఇదే కానీ దూత వచ్చి గాబ్రే దూత గోలలతో మాట్లాడుతున్నాడు ఏమన్నా మాట్లాడుతున్నాడు తెలుసా నేడు మీకు రక్షకుడు పుట్టెను బాగా అర్థం చేసుకోండి గొలల దగ్గరికి వాక్యం వచ్చింది తూర్పు దేశపు జ్ఞానులు జ్ఞానులు వెర్రివారు అయిపోయి తెలివి గల చూసి పరిగెత్తిండ్రు రాజ్ ఇంట్లో పుడతాడని ఈయన పుట్టింది ఒక చిన్న ప్రాంతం పశువుల పాక ఎవరివలేదని ఆయన స్థలము ఆయన పుట్టే టైంకి ఎవరివ్వలేదు స్థలం అంత గొప్ప దేవుడు కోట్లాది కోట్లాది దూతలు అతన్ని దివరాత్రులు పొగుడుతా ఉన్నారు ఘనపరుస్తా ఉన్నారు ఆ ఘనతని అంత విడిచిపెట్టి సామాన్య మనిషిలాగా ఆ పశువుల పాకలో పుట్టడం ఏంది ఎంతగా తను తను తగ్గించుకున్నాడు ఎందుకో తెలుసా నీ కొరకు నా కొరకు మనమంటే ఆయనకి ఎంత ఇష్టమో ఈ విషయం నేను మీకు చూపించాలనుకుంటున్నా దేవునికి మనుషులతో పాటు కలిసి సహవాసం చేయాలన్న ఆశ చాలా ఎక్కువ అందుకే ఆ దూతలను అందరిని విడిచిపెట్టి వచ్చిండు కోట్లాది కోట్లాది దూతలను మనిషితో నేను సహవాసం చేయాలని వచ్చిండు మనిషి తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు పాపంలో పడిపోయినాడు చీకట్లో జీవిస్తుండడు గొప్ప వెలుగులాగా ఈ లోకంలోకి మనం ప్రభుత్వం ఆ వెలుగుని మనం ధరించుకుంటేనే కానీ నీ చీకటి జీవితంలో కానీ నువ్వు బయటికి రాలేవు నీ కష్టాల నుంచి నీ నష్టాల నుంచి నువ్వు బయటికి రావాలంటే ఈ దినం నీకు వెలుగు అవసరం ఆ వెలుగుని నువ్వు ధరించుకోకపోతే నువ్వు చీకట్లోనే ముగించిపోతుంది చూడండి చీకట్లో నడుస్తేం జరుగుతుంది తొట్టని వెళ్తారు కాలు జారిపోతుంది లేకుంటే గుంతలో బడిపోతారు ఇందాక వస్తుంటే ఒక పెద్ద గుంతగా అనిపించింది ఆ బ్రదర్స్ మాట్లాడుతున్నాం ఈ రోడ్డు మీద ఇంత పెద్ద గుంత ఎట్లా పెట్టిండ్రు మనం ఉంటుంది డిఫెన్స్ ఏరియా కదా మరి ఎవరు పట్టించుకోలేదే ఇంత పెద్ద గుంత ఖచ్చితంగా చిన్న వెహికల్ చేత అలా పడిపోతాయి అంత భయంకరంగా ఉన్నది గుంత సరే వెలుగుంది కాబట్టి మేము తప్పించుకొని బయటకు కానీ ఇట్లా చీకటిలో ఆ గుంత ఉంటే ఏం చేస్తారు చెప్పండి ఎంతమంది పడిపోతారు కాళ్ళు చేతులు విరిగిపోతాయి ఒక కాలు విరిగిపోతే మినిమం సిక్స్ మంత్స్ పడుతుంది అత్తుకోవడానికి దాని ఎన్ని డెబ్బై నుంచి లక్ష రూపాయలు ఖర్చు సర్జరీ ఎంత బాధ ఎంత కష్టం చేయండి ఇవన్నీ చీకటికి కారణం చీకటి అంటే పాపపు జీవితానికి కారణం మనిషి పుట్టుకతోనే పాపముల పుట్టిన వాడు అని ప్రతి మత గ్రంథం మాట్లాడుతుంది మరి విశేషంగా బైబుల్ మాట్లాడుతుంది కానీ పాపము అనే చీకటిలో ఉంటున్న మనుషులకి గొప్ప వెలుగులాగా మన ప్రభు లోకానికి వచ్చేది ట్వంటీ డిసెంబర్ ఆ పండగ చేసుకుంటుంది ప్రపంచమంతటా చేసుకుంటున్నారు అంటే దీన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో హిస్టరీ చరిత్ర అంటారు ఇంగ్లీష్లో హిస్టరీ అంటారు హిస్టరీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే హిస్ స్టోరీ హిస్ స్టోరీ అంటే ఆయన యొక్క చరిత్ర నుంచి వచ్చింది ఈ పదం కాబట్టి హిస్టరీ అనే పదం బయటకు వచ్చింది ఈరోజు హిస్టరీ అనే సబ్జెక్ట్ స్కూల్ ఎదురు నేర్పిస్తున్నారు కానీ ఆయన గురించి చెప్పకుండా ఇంకేవో చెప్పిస్తున్నారు చూడండి మనుషులు చీకట్లో జీవించడానికి ఆశపడుతున్నారు కానీ వెలుగుని స్వీకరించలేకపోతున్నారు మతపరమైన జీవితంలో కూడా నేను చెప్తున్నాను నువ్వు ఆ మతంలో పుట్టిండొచ్చు కానీ నీకు ఇంకా చీకటి ఉండొచ్చు నీ జీవితంలో ఇంకా చీకటి ఉండొచ్చు ఎందుకు వెలిగితే ఉంది నేను చేస్తున్న ఏ పనిలో నాకు విజయం వస్తుంది బహుశా చీకటి ఉందేమో బహుశా నీ జీవితంలో ఇంకొక మూలంలో చీకటి ఉందేమో ఆ చీకటి నుంచి నువ్వు బయటికి రావట్లేవేమో నీకు ఆ ప్రాంతంలో వెలుగు రావాలా నీ శరీరంలో బలహీనత ఉందా ఏదైనా రోగం ఉందా అది చీకటిమయం అక్కడ నీకు వెలుగు కావాలా దీన్ని స్వీకరించాలా మీరు ఆయన నీ హృదయంలోకి వచ్చినప్పుడు ఎక్కడ చీకటి ఉందో అది పారిపోతుంది నీకు వెలుగు కలిగినప్పుడు నీ హృదయంలో దాన్ని ఆహ్వానించినప్పుడు నీలో ఉన్న చీకటి నుంచి నువ్వు విడుదల పొందుతావు అందుకు స్వచ్ఛతలు జరుగుతాయి ఎందుకు ప్రార్థనలకు మనుషులు పరిగెత్తుతారంటే స్వస్థతలు రావాలా ఎందుకు స్వచ్ఛతలు వస్తాయి ప్రభువు వెలుగు కాబట్టి ఆ వెలుగుని ధరించిన వాళ్ళు స్వస్థతలు పొందుతూ ఉంటారు అద్భుతాలు చూస్తూ ఉంటారు వాళ్ళ జీవితంలో సంతోషము సమాధానము ఎన్నో కార్యాలు ఎన్నో సమాచారాల నుంచి అవి నీ జీవితంలోకి వచ్చేస్తూ ఉంటాయి వెలుగుని ధరించుకున్నప్పుడు వెలుగుని స్వీకరించినప్పుడు ఒకసారి చూడండి పేరుతో రాసిన రెండవ పత్రిక పేతులు రాసిన రెండో పత్రిక దాంతో నేను వాక్యాన్ని ఊహించేస్తాను పేతులు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఒక వాక్యం ఉంది ఈ వాక్యమును జాగ్రత్తగా ఈరోజు ధ్యానించగలిగితే నీ జీవితంలోకి ఆ వస్తుంది మీ జీవితంలో ఆ వెలుగు వచ్చిందంటే మీ జీవితము ఇంతకు ముందు ఉన్నట్లు ఉండదు మీ బలహీనతల నుంచి మీరు విజయం పొందుతారు మీ రోగాల నుంచి మీరు స్వస్థత పొందుతారు మీ కష్టాల నుంచి మీరు విజయం వదుగుతూ ఉంటారు మీరు పో ప్రతి స్థలంలో మీకు విజయం జరుగుతూ ఉంటుంది ఎవరు మిమ్మల్ని ఆపలేరు ఆ వెలుగు వస్తూ చీకటి వెళ్ళిపోవాల్సిందే ఎంత కట్టిగా చీకటి ఉన్నా చిన్న లైట్ తో వెలుగు మాయమైపోతుంది వెలుగుకి అంత పవర్ ఉంది ఏ శుభ్రోవే ఈ లోకానికి వెలుగు కాబట్టి ఆ వెలుగును ధరించుకోవాలా ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి గాబరియాలు దూత వాక్యం విన్నర్ వాక్యం విన్నర్ కాబట్టి గొల్లలు డైరెక్ట్గా పశువు పశువుల పాకకు దగ్గరికి వెళ్ళారు ప్రభుని చూడగలిగిన జ్ఞానులు సూచనలు చూసారు కాబట్టి డైరెక్ట్గా పోలేకపోయినారు ఈ దినము మతపరమైన జీవితము సూచనల కొరకు వెతుకుతా ఉంది వెనకడికి కూడా మతలు మతస్థులు సూచనలు వెతుకుతా ఉన్నారు కానీ మనం వాక్యాన్ని వెతుకుతున్నాం వాక్యాన్ని వెతికిన మోసపోడు ఇది జీవ గ్రంథం ఇలా జీవం ఉంది ఇది ఒకటే చెప్తుంది మనిషి పాపి పాపం నుంచి పొందాలా పాప నుంచి విడుదల పొందాలంటే ఏ మార్గం కూడా నీకు సాధ్యం కాదు నువ్వు ఎక్కడ పరిగెత్తినా నీ పాప నుంచి పొందవు ఎందుకంటే ఇదంతా చీకటి నువ్వు ఉంటుందే చీకటి మరి ఏ నీకు విడదల కలుగుతుంది నీకు వెలుగు కలిగినప్పుడే విడుదల కలుగుతుంది అందుకు యేసు ప్రభు ఈ లోకంలోకి రావాల్సి వచ్చేది ఆయన కేవలం పుట్టుక ద్వారా కాదు ఆయనని నీ హృదయను స్వీకరించడం ఆయన నీ పాపంలో కొరకు ఈ లోకంలోకి వచ్చి నువ్వు మరణించాల్సింది బదులు ఎందుకంటే రక్త ప్రోక్షణం లేకుండా నీకు పాపం నుంచి విముక్తి కలగదు కాబట్టి పరుశుడు మన ప్రభువే తన ప్రాణాన్ని క్రేత పెట్టి నీ పాపముల నుంచి విడుదల కల్పిస్తున్నాడు కాబట్టి ఆయన పుట్టుక ఈరోజు కూడా నెరవేరుతుంది అన్న విషయం నేను జ్ఞాపకం చేసిన ఈ వాక్యం ద్వారా చూడండి మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకువచ్చుక్క మీ హృదయములలో ఉదయించి వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నది దాని ఎందు దాని ఎందు మీరు లక్ష్యం ఉంచిన మీకు మేలు మీకు మేలు కావాలా లేదా తీర్మానించుకోండి ఇక్కడికి మేలు కావాలా నాకు కూడా మేలు కావాలా అందరికీ మేలు కావాలా ఇది మతపరమైన జీవితం కాదు బైబిల్ జీవితం బైబిల్ ఏం చెప్తుంది తెలుసా అందరికీ మేలు కావాలా మీకందరికి మేలు కావాలా మా పక్కింటి మేలు కావాలా మా ఎదురింటి వాడికి మేలు కావాలా మా వెనక ఇంటి వాడికి మేలు కావాలా మా చుట్టాలకు కావాలా మా బంధువులకు కావాలా మా మిత్రులకు కావాలా నా ఉద్యోగ నా అధికారులకు కావాలా నా కార్మికులకు కావాలా నా సహకార్మికులకు కావాలా ప్రతి ఒక్కరికి మేలు కావాలా అందుకొరకు ఇక్కడ ప్రయాసపడుతున్నాం మేము ప్రతి ఒక్కరికి మేలు రావాలంటే ఏం చేయాలి తెలుసా చీకట్లో నుంచి నువ్వు బయటికి రావాలా నీ జీవితంలోనికి వెలుగు రావాలా వెలుగురు రావాలంటే ఇక్కడ వాక్యం చెప్తుంది స్థిరమైన ప్రవచనక ఇది ఒక వాక్యం ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఏం తెలుసు అది తెల్లవారి వేకువ చుక్క వేకువ చుక్క అంటే ఏసు ప్రభు ఇంకొక పేరు అది వేకువ చుక్క అంటే మీరు ఉదయం తెల్లవారు వేసినప్పుడు కనిపిస్తూ ఉంటాయి హైదరాబాద్ చుక్కలు కనిపించవు నాకు తెలుసు మీరు గ్రామాలకు పోయి చూడండి ఎంత బాగా కనిపిస్తే చుక్కలు ఆహాహా ఎంత బాగుంది సృష్టి అనిపిస్తుంది ఇక్కడ ఏం కనిపించవు ఈ లైట్స్ ద్వారా ఆమె చుక్కలు కనిపించవు అదే మీరు గ్రామాలకు పోండి ఈ లైట్స్ ఉండవు గంభీరంగా కనిపిస్తాయి అదే కాలు మీరు ఇంటి మీద పండుకొని చూడండి ఒక్కసారి చాలా పైకెత్తి ఎంత గంభీరంగా చుక్కలు కనిపిస్తాయి ఆయన సృష్టి అంత గంభీరంగా అది సిటీలో వాళ్ళకి అర్థం కాదు అది ఒకసారి గ్రామాలపై చూస్తే మీకు అది ఎన్ని చుక్కలు కోట్లాది కోట్లాది చుక్కలు ఎవరు లెక్క దేవుని బిడ్డలు అట్లా ఉంటారంట ఒకనొక దినం ప్రపంచం అంతట ఎందుకో తెలుసా అది వెలుగునిస్తా ఏశ్వరుని ధరించుకున్న నువ్వు ఆ వెలుగుమయంగా అయిపోవు నువ్వు ఎక్కడ పోతే అక్కడ వెలుగు వస్తూ ఉంటుంది నువ్వు ఎక్కడ అడుగు అక్కడ వెలుగు వస్తూ ఉంటుంది ఎక్కడ పోయి అనుమానించకుండా ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతాలు జరగాల్సిందే ఎందుకంటే వెలుగు నీళ్ళ నుంచి ప్రసరిస్తూ ఉంటుంది ఇది నాకు మీ జీవితంలో వేలు రావాలంటే ఆ వేకు వచ్చుక ప్రభుల వారిని నీ హృదయంలో స్వీకరించుకోవాలా నీ హృదయంలో పుట్టకపోతే ఎన్ని సంవత్సరాలు ఈ పండుగలు చేసుకున్నా మీకు వేస్తే నేను చెప్తున్నాను ఆయన నీ హృదయంలో వేకువచ్చుక్కలాగా ఉదయించకపోతే ఎన్ని క్రిస్మస్ పండుగలన్నా చేసుకోండి ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో దొరికిపోయినా ముప్పై సంవత్సరాల యాభై సంవత్సరాల అరవై పండగలు తీసుకున్నావా అన్ని హృదయ అయిపోతున్నాయి నీ జీవితంలో అది కావద్ది ఈ పండగ ఇంకొక పండగ నీ జీవితంలో కావద్దు అంటే నువ్వు ఈ వేకువచ్చుక్కని నీ హృదయంలో స్వీకరించాలా ఎందుకో తెలుసా నీకు మేలు కలగాలంటే చెప్పండి లోకంలో ఎవరికైనా మేలు వద్దటరా నాకేం వెళ్ళొద్దు నేను ఇంటనే సస్తా అంటాడు ఎవరన్నా ఎవరన్నా అందరికీ మేలు కావాలా క్రైస్తవ జీవన విధానం అది ఇది ప్రేమ సిద్ధాంతం ప్రతి ఒక్కరిని ప్రేమించాలా అనేటిది బోధిస్తుంది వాక్యం ఆ ప్రేమ నిమిత్తమై ఇక్కడికి వస్తున్నాం మేమందరం ఎన్ని పనులున్నా ముగించుకుంటాం ముగించుకొని అన్ని పనులు అన్ని ప్రాధాన్యమైన ఈ లోకంలో కుటుంబాన్ని పోషించుకోవాలి ఉద్యోగం చేసుకోవాలి చదువుకోవాలా అన్ని అన్ని ముఖ్యమైనవి కానీ ఈ ప్రేమని కలిగి ఉండకపోతే నువ్వు ఇంకా చీకట్లు ఉన్నట్టు నీ జీవితంలోనికి ఈరోజు మేలు రావాలంటే ఒకటే ఒక మార్గం ఆ పైలట్స్ కి పాపం ఆ రోజు కొంచెం లైట్ నింటే వాళ్ళు సంతోషంగా క్రిందికి దిగే జీవించేవారు కొంతకాలం కానీ మరణించాల్సి వచ్చింది చీకట్లో కానీ మన జీవితంలో అట్లా ఉండడానికి వీలు మీ జీవితంలో ఆ వెలుగు మీరు పొందుకోవాలా అంటే ఒక అవకాశం వీలు ఎందుకంటే ఏసుకు నీ జీవితానికి ఒక మంచి అర్థం ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చింది చీకటి నుంచి వెలుగులోనికి రావడానికి ఇప్పుడు మనమందరము ఆ వెలుగులోనికి రావాలంటే ఏమి చేయాలా మీకు మేలు కావాలా లేదా చెప్పండి ఎస్ఆర్ నో మీకు మేలు కావాలన్నా లేదా ఎంతమందికి మేలు కావాలనో ఒకసారి కళ్ళు మూసుకోండి చేతులు నేను అందరూ ఆల్రెడీ స్టార్ట్ చేశారు చేతులు ఎత్తడం ఎంతమందికి మేలు కావాలా మీ జీవితంలో కళ్ళు మూసుకోండి నేను చిన్న ప్రార్థన చేస్తా మీరు ఈ ప్రార్థనని అనుకరించి మీరు ప్రార్థించగలిగితే గ్యారంటీ మీ జీవితంలో కలిగి వస్తుంది ప్రార్థం మీరు నాతో పాటు కూడా చెప్పవచ్చు ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే లేదంటే మీ హృదయంలో ఒప్పుకోవచ్చు కూడా మీ హృదయంలో కూడా ప్రార్థన చేసుకోవచ్చు పరిశుద్ధుల వ మా దేవ మీకే బుకుంటున్నాం ఈ దినము అనేక మంది కానీ మీరు మాకు అనుగ్రహించిన లక్షల కొద్ది మనుషులు చనిపోయిన కానీ మమ్మల్ని అందరినీ జీవింపజేసినారు మీకు వందనాలు అర్పించుకుంటున్నాం మా జీవితంలో ఎంతో చీకటి ఉంది ప్రభు నేను పాపిని ప్రభు నేను పాపంలో పుట్టిన బైబిల్ వాక్యం చదివిస్తుంది నైనా తల్లి గర్భంలో ఉండగానే పాపంతో నేనుంటి కాబట్టి పాపంలో పుట్టిన పాపంలో పుట్టినదాని చీకట్లోనే జీవిస్తున్నాను ఇంతకాలం నేను ఏ పని చేసినా నాకు లాభం కలుగుతలేదు నా అనారోగ్యాలు నన్ను విడిచిపెట్టలేదు నా కుటుంబంలో సమాధానం లేదు నా పిల్లల భవిష్యత్తు ఎట్లుంటుందో తెలుస్తలేదు నా ఆర్థిక స్థితి భయంకరంగా ఉంది ప్రభా నాకు ఎక్కడా సమాధానం లేదు ఈరోజు నేను విన్నని వాక్యం వేకవచ్చు కాయన మీరు నా హృదయంలో ఉదయించకపోతే నాకు ఎట్టి పరిస్థితుల్లో మేలు లేదు ప్రభా నా పాపములు క్షమించమని క్షణం ప్రార్థిస్తున్నా నేను ఎన్నో ఆజ్ఞలను అతిక్రమించిన దేవుడి బిడ్డ నయుడి కూడా ఆగ్య అతిక్రమే పాపం నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నా నా హృదయంలో కొత్తగా జన్మించండి బ్రహ్వా నేను అటువంటి పండగ చేసుకోవాలనుకుంటున్నా మిమ్మల్ని నేను పండగగా చేసుకోవాలా బ్రహ్వా నా కుటుంబంలోనికి రండి బ్రవ్వ నా కుటుంబికులకి రక్షణ దించండి బ్రహ్వా వారి హృదంలో జీవించండి వారి పాపములు క్షమించండి మా బంధువుల మిత్రుల పాపములు క్షమించండి మా ఇరుగు పొరుగు వారి పాపం క్షమించండి మా దేశ ప్రజల పాపంలు క్షమించండి చీకటి నుంచి ఈ దేశానికి వెలుగును అనుగ్రహించండి ప్రభా చీకటిని తరిమి కొట్టండి ప్రభా మేమందరం రక్షణ పొంది ఒకనొక దినం ఈ దేశమంతా కలిసి మీ సన్నిధిలో నివసించాలా అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామామున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికి వందన పైసలు ప్రత్యేక వందనాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఒకసారి గట్టిగా చెప్పట్లు కూడా నిజమైన క్రిస్మస్ అంటే మరి ఇప్పుడు వివరించారు నిజమైన క్రిస్మస్ అని అంటే మరి ఇరవై ఐదో డిసెంబర్ మంచిదే చేసుకోవాలి తినాలి కానీ నిజమైన క్రిస్మస్ అంటే మరి నువ్వు వెలుగులో ఉన్నావా నీ జీవితంలో వెలుగు ఉన్నదా నువ్వు వెలుగులోనే ఉన్నావా నీ కుటుంబం అంతా వెలుగులోనే ఉన్నారా అదే నిజమైన క్రిస్మస్ నువ్వు ఇతరులకు స్నాయం చేసిన రోజు క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ మరి ఆ రోజు చాలామంది ఏం చేస్తారంటే మరి మన ఇండియాలో తక్కువనే కానీ మరి మాట చెప్పాలనుకుంటున్నాను ప్రపంచమంతా కొన్ని దేశాలు దేశాలు వేల కోట్లు ఖర్చు పెడతాయి క్రిస్మస్ రోజు దేవునికి దాని ద్వారా ఏమైనా వచ్చారు ఉందా అండి నీ జీవితం వెలుగుతో నిండి ఉంటే దేవుడికి సంతోషం వస్తుంది నీ జీవితంలో దేవుడు ఉదయిస్తే నీకు క్రిస్మస్ కాబట్టి దేవుడు మరి సేవకుల ద్వారా మరి చక్కని మాటలతో మరి నిజమైన మాటలతో సత్యముతో మన హృదయాలను తట్టి ఉన్నాడు కాబట్టి మీరందరూ ఈ మాటలని మరచిపోకుండా మరి వీటిని కొనసాగించుకుంటూ ఉండాలని మరి ప్రార్థిస్తున్నాను మరి మన మరి దైవదాసులు మరి పెద్దలు మరి పాస్టర్ త్యాగరాజన్ గారిని మరి వేదిక మీద మరి వాక్యము మరి దాని నిమిత్తమై ప్రార్థించవలసిందిగా అడుగు చుట్టాను పాస్టర్ ధన్యవాదాలు స్తోత్రం కలుగు కాక చాలా చక్కని ఒక మాట మనం విన్నాం విశేషంగా ఇప్పుడు మనము ఈ లేటెస్ట్గా మనం ఒక సెల్ ఫోన్ నుంచి ఒక సెల్ ఫోన్కి మనము డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం పంపేస్తాం మనకు అలాగే ఈ గొంతు కూడా ట్రాన్స్ఫర్ ఉంటే బాగుండేదేమో ఐదు గారు గొంతు కొద్దిగా ట్రాన్స్ఫర్ చేయండి నాకు అది ఐదారు చెప్పిన మాట ఒకటే ఇరుళక్రనం పెండీ ఏసీఆర్ అధిక దర్శన ఒ రెండవ సరే పార్టీ అదేపోలేదు ఇవితే మరణ వాళ్ళ ఊటు వెళ్ళో రాజ్యం పోవో క్రిస్తా జీవి ఆడవరే అరుమైన ఏర్చే ఆండవరే ఇంతు అనేవరకు వసన్యూ తర్వాత సుక్రల్లవరా నల్వేం ఎంత ఎండి పార్కరే ఉమ్ముడి కట్టా ఉయే తింది ఎంత మీటిరా కట్టా వాళ్ళు ఉమ్మడి వల్మై తమ్మ ఆడవరే ఉల వరపోయింటే క్రిస్మస్ పండుగ ఎన్నో సంతోషమో పేరు కతావే కష్టం కన్నీరం వేదన కతావి ఎలా విధమైన దుకరం కట్టావి నోయాల కష్టపట్టు కొన్ని ఉత్తమవరే ఓరే అయిన ఉదతం ఒక్క సంతోషం సమాధానం నెమ్మదే తే ఏ ఆశ్రవించ ఆంటవరే ఇంత పురగ్రామ్ మనోజ్ అవును మనవి అదేపోలే ఇదో విజయపాలం దాసన్నం ఇవ్వడం అనేక పిల్లలు కరెక్ట ముందుకు వంద ఇంత పురగ్రామ్ మటుమశి ఇంను తంద ప్ఫసర్ ఐకూ నీకేవన్ ఆశీర్వదించాబు కూడా ఆశీర్వించే అనేక కార్యం వంద ఊరే జగదీశ్ నగరం దేవన్ తామే ఆశీర్వదించారు ఎల్ రక్షిక పడనం ఎల్ కట్టపడో పవగా కతామే మీటెత్తు ఏకొండ రాజ్యూ కూడా చూసి వారా అది దేవన్ తామే నమ్మోడు వీరు నతీర్వదిపారామేరే ఇసుక క్రితం క్రిమయం అవరుడే ఎలా విధమైన నన్మయం ఎల్ అది వల్ని తమ కట్టం తటోగ్రామ్ ముందామే ఏ సమతు నల్ పిదావే